టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికి ప్రభు అయిన ఈసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికి మరి ఒక సారీ కళ్యాణ్ సిస్టర్ గారు మీరు ప్రేర్ చేయండి ప్రైజ్ లాడ్ సిస్టర్ ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈరోజు సాయంత్ర కాలపు ఆన్లైన్ సర్వీస్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా శుభములు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క బిడ్డను నడిపించాలి ఈ కార్యక్రమం అంతా దేవుడికి మహిమకరంగా జరగాలి ఏసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ పాల్గొనటకు దేవుడి కృపను అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడవు సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు సార్వభౌముడు అయిన ఏసయ్య ఇక సాయంత్రకాల సమయమందు ప్రభ మేము మీరు ఇదిగా కూడుకుంటకు ప్రభ మీటి అవకాశం కొరక మీకు వందనాలు చెల్లిస్తున్నాం మహిమలో నివసించే నా మా మధ్యన మీరు దిగిరండి నాయన మీకు ద్వారా మాతో మాట్లాడండి ప్రభ చలాారిపోతున్న వారిని ఎస్ఐఏని యొక్క సత్యవాక్యం తెలుసుకుంటు ప్రభ ప్రతి ఒక్కరిని వేగరపరచండి తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రతి ఒక్కరిని స్థిరపరచండి విశ్వాసంలో నిలకడగా ముందుకు సాగుటకు సహాయం చేయండి మా ప్రభుడవు మా విమోచకుడవు మా పోషకుడవు మమ్మల్ని నడిపించే మా ప్రాణదాత నీకు వందనాలు చెలిస్తున్నాం నాయన నీ యొక్క జీవ జలపులో యుగుట ఎద్ధకు నడిపించిన దేవుడవు ప్రభ నా తండ్రి నీ పరిశుద్ధ ఆహారం చేత మమ్మల్ని తృప్తి పరుస్తున్న దేవుడవు నీకు వందనాలు చెలిస్తున్నాం నీకు కృపల జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏ పాటి వారం నాయన నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీ యొక్క కృపను బట్టి ప్రభ మేము ఈ రీతిగా నా తండ్రి సజీవ లెక్కల నిలబడి నేను స్తుంచటకు మాకు ఇచ్చిన మరొక దినం కొరకై నీకు వందనాలు చేస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ చేరుటకు నతండి నా తండ్రి యొక్క వాక్యపుతులకి నడిపించండి నీ వినటకు ప్రభ హృదయంలో సిద్ధపరచండి నాయన ప్రభ నా మా విమోచకుడవు ప్రభ మమ్మల్ని విమోచించిన దేవుడవు నీ విమోచన కార్యము మేము ధ్యానిస్తుండగా ప్రభ మమ్మల్ని ఆత్మ అభిషేకం చేత ప్రతి ముద్రించండి ప్రతి ఒక్కరిని భద్రపరచండి నా తండ్రి ప్రభ శక్తులు మంత చీకటి దురాత్మ సమూహాలు ఏసయ శక్తి కలి నామం కాలిపోను కాక ప్రతి ఒక్క బిడ్డ ఇక పాల్ కార్యక్రమంలో పాల్గొనకు ఆన్లైన్ లో ప్రభ ప్రతి ఒక్క బిడ్డన తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నాం తండ్రి వింటుండగా ప్రభా వారి హృదయంలో నేను గొప్ప కార్య జరిగించమని పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం ప్రతి ఒక్క అనుగ్రహించమని ఏసయా శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడ్ మన మధ్యలో అన్న పాట పాడతాడు ప్రైజ్లాడ్ అన్నైజ్లాడ్ అందరికీ కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయంలోని పాటను పాడుకుందాం సర్వోన్నతుని చాటునా నివసించేడి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాదన్యత ఇది సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాదన్యత ఇది తన రే కల క్రింద ఆశ్రయము తనరే కలతో కపును క్రింద ఆశ్రయము తన రే కల తో కపును ఆయన నా ఆశ్రయము నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేరమును కేను నేనమ్ముకును దేవుడు ఆయన సత్యము నా కేడమును నే నమ్మకను దేవుడు తన రే కల క్రింద ఆశ్రయము తనరే కలతో కప్పును తనరే కల క్రింద ఆశ్రయము తనరే కలతో కప్పును పగటీ బాణమునకైనా రత్రి భయమునకైనా చీ కటిలో తిరుగులు నీ నీ భయపడను చీ తిరుగు తెలు కైనా నీ నీ మీ భయపడను తన రే క్రింద ఆశ్రయము తన రే కలతు కపును తన రే కల క్రింద ఆశ్రయము తన రే కలతో కపును వేయి పదివేలు కూడినా వేయి పదివేలు కూడినా ప్రకన కూలినను దయచూపు దేవుడు నీ కుండ ఆపాయమును రాదు దయచూపు దేవు కుండగా ఆపాయము రాదు తన రే కల క్రింద ఆశ్రయము తనరే మన మధ్యలో జాయిన్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు అందరికి ఫైజ్లాడ్ హిమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ముఖ్యంగా దేవుడి ఒక రెండు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు సడన్ డిసిషన్ ఇది బ్రదరు భాస్కర్ బ్రదరు అందుబాటులోక ఇంకోటి మొన్న రేణుకాస్ కూడా చేసిన ఫోను ఆమె కూడా అందుబాటులో లేదు ఆమె మెసేజ్ పెండింగ్ ఉంది కాబట్టి కాబట్టి మనకు దేవుడికి అవకాశం ఇచ్చిండు అంతే దేవునికి వంద ముఖ్యంగా సరే మనం వాక్యం చూసుకుందాం మత ఆరో అధ్యాయం ఫస్ట్ చూసుకున్నాం మేము ప్రారంభం చేసుకుందాం శ్రోతా గొప్పదేం అనుకున్న చేసినాం తండ్రి కొడుకున్నాను మొత్తం మాట్లాడి ఇందు సత్తా మీరు గ్రహించాలా దాని బట్ కొన్ని నచ్చు లాగా మీరు మాకు సైడ్ నచ్చేసి విడుదల ది కొద్ది నాలు చేసినాం అండి ముఖ్యంగా ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినది కొన్ని నెలలు వేసుకోగా మీరే మాకు తెచ్చేసి విడుదల తెచ్చేసి మీరు అక్కడ సిద్ధపర్చుకోమని మొత్త ఆరు అధ్యాయము ఫస్ట్ నుంచి మనం వాక్యం చూసుకుందాం మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి చూడండి ఇక్కడ మరి ప్రభు మన మాట్లాడుతున్నాం ఏమైనా మాట్లాడుతున్నా అంటే మనుషులకు కనబడవాలి మనుషులకు కనబడవాలని చేయకుండా జాగ్రత్త చూడండి ఇక్కడ ఏమని సరి వాక్యం అంటే నువ్వు చేసే ఒక పనిని నువ్వు చేసే ఒక సేవని కదా నువ్వు చెప్పే వాక్యాన్ని లేదా మనుషులు చూస్తూ లేదా మనుషులు వింటూ రా నేను చేసే పని మనుషులు చూస్తా ఎప్పుడు కాని ఏ సందర్భమైనా సరే మనకి దేవునికి మధ్యన కనెక్షన్ ఉండాలి కదా నేను వచ్చినప్పటి నుంచి ఇంచుమించు రెండు వేల ఏడు నుంచి అంటే అప్పటి నుంచి మొత్తం ఫుల్ అంటే ఏమనైతే లాస్ట్కు ఎవరికన్నా ఏమన్నా అని ఇట్లయి ఇట్లా ప్రేర్లో పెట్టండి అని చెప్తుంది అది సాధ్యమైనంత వరకు నేనే పోరాడతా దగ్గర ఎందుకంటే మనమీ మనం వెతుక్కుంటే మనకి ఒక విలువ ఉంటుంది మనం చేస్తున్నామా లేదా ఎవరన్నా చూస్తున్నా లేదా మనం మాటతో మనం పాట పాడుతున్నామా ఎవరన్నా చూస్తున్నా ఇవి ఎప్పుడూ చేయదు అసలు నెక్స్ట్ నీకు ఒక పలమిషన్ అంటున్నా కదా నీకు నాకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఏం పలం ఇస్తారు చూడండి చూడండి మనుషులకు చూడు మనుషులకు చూడాలని మనుషులు చూడాలని నువ్వు లేదంట పని దేవుడు చూస్తున్నా లేదా ఇవన్నీ నువ్వు మనుషులు చూడాలని చేస్తాం ఏం చేస్తానంట దేవుడు నీకు పలం ఇవ్వడంట దేవుడు చూస్తున్నా లేదా మన పని మన యొక్క సేవని మన యొక్క కష్టాన్ని మన యొక్క ప్రార్థనని దేవుడు చూస్తున్నా లేదా అనేది మనం పాయింట్ చేసుకొని నడవాలా ముందుకు మనుషులను మనుషుల మెప్పు కానీ మనుషులు మనం మెచ్చుకు రాలేదు చెప్పేసి ఎప్పుడు చేయడానికి వీలు లేదంటా అది ఏం పని దేవిని పనే నువ్వు జాబ్ అనేది జాబ్ బాసుకు నచ్చినట్టు చేయాల్సి వస్తుంది నువ్వు చేసే పని ఎందుకంటే నీకు జీతం ఇస్తుంది కాబట్టి దేవిని పని మాత్రము దేవినికి నచ్చినట్టు చేయాల మనుషులకు నచ్చినట్టు కాదు ఇప్పుడు బాసు దగ్గర మనం పని చేయకపోతే మనకు జీతం ఇవ్వడు కాబట్టి అక్కడ రూల్ ఉంది అక్కడ మరి నువ్వు దేవిని దగ్గర ఉన్నప్పుడు దాన్ని నచ్చినట్టు సేవ చేయకపోతే నీకు ఫలితం ఇవ్వడు ఆయన మనుషులు చేశాం అనుకో ఫలితం రాదంటుండే ఆయన కదా రెండు జరుగున నీవు ధర్మం చేయినప్పుడు ఇక్కడ చూడండి చాలా గొప్పగా చెప్తుండే దేవుడు మాతోడి కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన మనుషుల వలనత ఉందని వేషదారులు సమాజ మందిరములలోను సమాజ మందిరంలోను వీధులలోను వీధులలోను చేలాగునా దూరవద్దు బూరవద్దు చూడండి కదా పను చేసే పనిని అందరూ చూసినట్టు బూర అంటే మొత్తం సౌండ్ ఏదిగా మనం ఏవైనా నేను చేస్తున్నా నేను బూర అంటే అదే పెద్ద సౌండ్ వస్తుంది బూర ఊృత్తి బూర ఊదవద్దు అంటున్నా ఆయన అంటే నువ్వు అంతగా నువ్వు చెప్పొద్దు నేను చేసింది ఇట్లా నేను పలానికి ఇట్లా చేసినా ఇక పలాని బ్రదర్ కి ఇట్లా చేసిన నేను పలాని బ్రదర్కి ఇకో హెల్ప్ చేసినా దేవుడు చూస్తాడు మన హెల్ప్ మన ప్రార్థన దేవుడు చూస్తాడు మా కష్టాచితం దేవుడు చూస్తాడు ప్రతిఫలము ఆయన ఇస్తేనే నీకుగా ఒక తృప్తి ఉంటుంది తెలుసా ప్రతిఫలం నీకు ఆయన ఇస్తనే ఒక తృప్తి ఉంటది మనుషుల ఎప్పటికీ తృప్తి కాదది చూడండి మా పంచాదు ఎట్లా ఉండే మస్తు డేంజర్ ఉండే మాకు మంచి ఇంచుమించు కరోనా దగ్గర పదిహేను నెలలు మా పంచాయత జాగింది తెలుసా ఎంత అడిగిన అంటే నేను మా తమ్ముడు అంటే కొట్లాడుకోనికే సాధ్యమైంది కొట్లాడుకొని రెడీ అయ్యి అక్కడికి వచ్చింది మా పంచాదు నేను కొట్లాడదా నేను పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నా పంచాది తమ్ముడు ఏం చేసినా పంచాద్ ఎట్లా పంచాయతీ క్లియర్ చేశానని చెప్పి పగపెంచుకుంటున్నాం మీద ఏం చేసినాం మనం ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా లాస్ట్కి పంచాయతీ ఎట్లా అయిందంటే ఇద్దరికి సమానం అయిపోయింది జావి ఇల్లు కానీ ఎక్కడ ఎవరికి ఒక గజం ఎక్కువ లేకుండా ఇద్దరికి ఈక్వల్గా చేసేసారు పంచాద్ అది దేవుని ప్రణాళికనే తెలుసా నేను దేవిని పట్టుకొని నడిచిన కాబట్టి దేవిని పట్టుకొని నేను ఆధారపడ్డా కాబట్టి ఈ యొక్క విషయం అన్నయ్యకి తెలుసు మన ఇంకెవరికి రవి బ్రదర్కి తెలుసు ఏమనంటే పంచాద్ ఉంది మీరు చూసుకోండి అంటే వీళ్ళిద్దరితో నేను ఈ యొక్క విషయం చే దేవుడు మనం గొప్ప అవి చేపించండి తెలుసా ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి అదే మనం సేవ కానీ ఏదైనా సరే మనం ఆయన మీద ఆధారపడి ఉంటే ఫలితం హండ్రెడ్ గా నీకు సక్సెస్ అయ్యేటట్టే వస్తుంది అది చూడండి పంచాద్ అయిపోయినాక ఎంత నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అమ్మయ్యా పంచాద్ క్లియర్ అయిపోయినారా బాబు నా ఇంటికి నేను వెళ్ళిపోవచ్చు అనంత అంటే వాక్యం ఏం జరిగిస్తుందంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు మనుషుల మీద ఆధారపడుతున్నావా నీ పని మనుషులు స్టడీ చేస్తున్నావా లేకపోతే దేవుడు స్టడీ చేస్తున్నావా మేము కొంచెం కొంచెం నైట్కి లేస్తాం ప్రార్థనకి ఆల్మోస్ట్ పంచాదం మొత్తం క్లియర్ విజయం పొందడానికి మాత్రం నాకు ప్రార్థన దేవుడే నాకు కారణం కదా ఈరోజు మెసేజ్ కూడా నాకు ఆల్రెడీ మనం ప్రిపేర్ అయి ఉన్నాము ప్రియాంక అన్నదనమాట నువ్వు ఎలా ప్రిపేర్ అయి ఉంటావు కదా నువ్వే చెప్పేసి అని చెప్పేసి అట్లా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు మనకి దేవుని మీ ఆధారపడింటే మనం కదా నేను ఎవరెవరకు ఇద్దామని ప్లాన్తో నేనున్నా అట్లా కాదు ప్లాన్ ఆయన ప్లాన్ దేవిని ప్లాన్ ఇట్లా ఉంటుంది సడన్లా చేంజ్ అయిపోతుంది అర్ధ గంటల్లో చేంజ్ అయిపోయింది ఇప్పుడు ప్లాన్ అంతా అంటే దేవిని ఒక ప్రణాళిక ఇట్లానే ఉంటుంది కదా దేవుడు అదే అంటుండడు ఏమంటుండంటే మనుషులు చూసినాడు మీరు చేయకండి కదా సమాజం అందులో సమాజంలో మొత్తం బూర ఒదిటట్టు మాట్లాడదంట నేను చేస్తున్నావు చూడండి అని చెప్పేసి గట్టిగా సైలెంట్ నువ్వేం చేస్తున్నావు నీకు దేవునికి కనెక్షన్ తప్ప ఎవరికి ఉండడానికి వీల్లేదు అది కదా అందుకే దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ వారు తమ ఫలము తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పు జరుగు మీరు వారి వల్ల ఉండకూడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలియదు చూడండి మీద మనం చూసిన వాక్యం ఏం సెలవిస్తుంది అంటే వారు ఎట్లా క్రియలు అయితే ఎట్లా వాళ్ళు ఉన్నారు అట్లానే ఫలం ఇస్తారంట వాళ్ళకి లోకాశానికి ఉంటా లోకాంచానికి ఫలమే వస్తుంది వాళ్ళకి కదా ఇక్కడే చూడండి ఎన్నిలో మాట్లాడుతుండు అదే ఆరో అధ్యాయం ఎన్నిలో వచ్చాడు అమ్మలా చూడండి మీరు వారి వల్లే ఉండకూడి చూడండి మనం వాళ్ళలాగా ఉండద్దంట ఎట్లా జనాలు చూస్తురా లేదా నన్ను ఎవరెవరు చూస్తురా అనని చలో అప్పుడప్పుడు మనకు హెచ్చరిస్తూనే ఉంటారు మన దగ్గర అందరు నువ్వు పాట పాడేటప్పుడు కానీ వాక్యం ఇప్పుడు వాక్యం ఇప్పుడు నడుచు కన్ను మూసుకొని ధ్యానిస్తానంట అది ఏ డిస్టర్బెన్స్ కనిపియందంట మనకి కళ్ళు తెరిస్తే మొత్తం ప్రపంచమంతా కనిపిస్తుంది డిస్టర్బ్ అయిపోతుంటుంది మన కళ్ళు అదే నన్ను ఎవరు చూస్తారు మా దగ్గర బ్రదర్ ఉంటుండే ఫస్ట్లో చర్చిపో ఆయన ఏమంటే నా పాట నా వాక్యము ఏదానికి ప్రిపేర్ ఉండడు కానీ మనుషులు చూడడానికి ముందుకు కూర్చాడు ఆయన మేము పాడటల మంది మేము పాటల వాటిలో మంది ఎంకా కూర్చుడి ఎప్పుడన్నా చెప్పి లేఫ్ చెప్పడానికి మేము వాక్యానికి రెడీగా ఉంటుంది అసలు మేము ఎనక కూర్చుడి కదా ఆయన చూడండి ఏమంటుండో వారి ప్రతిఫలం వారికి ఇస్తా అంటుండే ఆయన కావున మీరు చెప్తున్నాడు మనకి మీరు మీ తన్నిని అడుగక మునిపే మీ అక్కర్లన్నీ అక్కర్లు ఎన్నున్నావేవో ఆయన మీకు తెలియజేయడం కదా మనకి ఏం అవసరం ఉందో మనకి ఏమి కావాలను కదా మేమేమి అడుగుతున్నామో దేవిని అదంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తామంట కదా ఇంకా మనకు దేవుడు సెలవు ఇక్కడ ఆయనకి ఆయనకు మనకు కావలసిన పత్తి అవసరాలు పత్తి అక్కర్లు ఆయన దగ్గర చెప్పుకుంటే మనకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది కదా మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె మీ ముఖము ఉండని కూడా చూడండి మనం ఉపాసం ఉన్నప్పుడు ఏం చేయాల మన ముఖం అంట వికారంగా పెట్టుకోదంట కదా ఈ ముచ్చడం మనకి ఈ వాక్యం ఇంతకుముందు అన్న మనం విన్నాం మస్తు ఇప్పుడు మన గ్రూప్ చాలా మంది కూడా చెప్పారు ఈ వాక్యం కదా మనం ఉపాసం ఉంటే మనం ముఖం వేరే కాదు అలాగే ఉపాసం అన్నంత స్టేజ్కి తీసుకెళ్దంట అసలు గుర్తుపడినా గుర్తుపట్టకుండా మనం ప్రిపేర్ ఉండేయాలంట చూడండి మీరు ఉపాసం ఉన్నప్పుడు వేషధానం అంటే ముఖం వికారంగా పెట్టుకొని ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ మనుషులాగా అసలు తెరవడానికి కదా ఎందుకోసం ఉపాసం ఉన్నాము ఇతరుల కోసం ఉన్నా నీ అవసరం కోసం ఉన్నాము నా అవసరం కోసం ఉన్నాము అది దేవునికి మనకి సంబంధం ఉండాలి చెప్పుకుంటే పబ్లిసిటీ అయిపోతుంది పబ్లిక్ మొత్తం అరే ఉపాసం ఉన్న ఉపాసం అది అది నువ్వు ఉపాసం ఉన్నది ఎవరికి తెలియదు అంట నీ మనుషుల కోరికలు ఎట్లా ఉన్నాయి ఉపాసం కూడా సీక్రెట్ గా పెట్టుకోవాలి మనం కదా కదా నీ మనుషుల కోరికలు కదా ఎంత సీక్రెట్ కొన్ని విషయాలు ఉంటాయి ఇంకోరికి చెప్పకుండా ఎంత జాగ్రత్త పడతాము మనం ఉపాసం అంత జాగ్రత్తగా ఉన్నామంట మనుషులకు తెలియదంట పదహారు కదా మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖల యుండకుడి తాము ఉపవాసము చేయిచున్నట్టు తాము ఉపవాసం చేయిచున్నట్టు మనుషులకు కనబడవలనని చూడండి ఇక్కడ ఏమంటుండు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను చూడండి వారు తమ ముఖములను వికారం చేసుకుందరు చూడండి ఏమంటుండు ఇక్కడ అదే మత్త పదహారు ఆరో అధ్యాయం పదహారు వచ్చినంలా ఏమంటుంది చూడండి వారు తమ వారు వారు తమ ముఖంలో చూడండి ఎట్లను ఉపాసం ఉంటూ అట్టనే ఫలం వస్తుంది కదా మనుషులు చూడవలడని కదా మనుషుల దగ్గర మనం ఉపాసం ఉండవ వాళ్ళకు అనిపిస్తాడు మనం ఉపాసం చేసాం అనుకో ప్రతి ఫలము ఆదానికి దగ్గటేసి ఎంత చేసే అంత పిండి రొట్టె అన్నట్టు ఎంత చేసి అంత రొట్టె వచ్చినట్టు నువ్వు ఎట్లా పొలం అయితే అడుగుతు ఎట్లా నువ్వు కనిపిస్తున్నావు ఉపాసం ఉన్నట్టు అందరికీ అట్లే నీకు పత్తి పొలం అంటున్నాయన కదా పదిగేడు చదువు ఉపాసం చేయిచున్నట్టు మనుషులకు కనబడవాలని ఇక్కడ చూడండి ఉపాసం చేయిచున్నట్టు మనుషులకు కనబడాలని కాక హస్య రహస్యమందు చూడండి మన దేవుడు గొప్ప దేవుడు ఏదైనా సరే కదా పలము జవాబు వచ్చే వారికి ఎవరికి షేర్ ఆయన చూడండి నువ్వు ఉపవాసం ఉన్నది రహస్య నీ తండ్రికి కనబడాలనంట నీ తండ్రి నా తండ్రి ఎవరు ఆయన వేసిపోవే కదా ఇది నమ్ముకున్న వాళ్ళు ప్రతి మాట పక్కోళ్ళకు కాదు కదా మనందరికీ తండ్రి అయింది రహస్య మన తండ్రి రాసం అంటే ఎక్కడున్నాడు ఆయన మనం మనసులో ఉన్నాడు కదా నువ్వు ఉపాసం ఉంటే నీ మనసులో నీకే తెలుస్తుందా అప్ప ఇంకెవరకు తెలుస్తుందా కదా మనుషులు ఎవరు ఉన్న దేవుడే ఉన్నాడు కాబట్టి ఆయన తెలుస్తుంది ఉపాసం ఉన్నందుకు మనం ఎట్లా ఉన్నాం అనేది రహస్యం అందు ఉన్న మీ తండ్రికి కనబడే వాళ్ళని ఉపవాసం చేయనప్పుడు నువ్వు ఉపాసం చేయనప్పుడు నీ తల అంటుకొని ఆ చూడండి ఎంత నీడుగుండాలన్న తెలుసా ఉపాసం ఉపాసం లేనట్టేగా అంటే ఉన్నట్టుగా అనిపిదం అసలు మనుషులకి కదా నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే తెలుసుకొచ్చా కొత్త అలా అది ఉపాసం అంటే అందరికీ కూటరేమో ఉపవాసం ఉందని ఉపాసం ఉందని చెప్పనుకున్నాం తెలుసా ఉపాసం ఉన్నది నీ ఇంట్లో కూడా తెలియదు సరిగా అంత సీక్రెట్గా పెట్టమంటున్నాయి ఆయన ఆల్మోస్ట్ ఇంట్లో తెలుస్తుంది కానీ బయట చెప్పడం అంటే ఇంకా వేరైతే ఉంటుంది ఇంట్లో ఎందుకు తెలుస్తుందంటే చూస్తారాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము మనకి దేనికి కనెక్షన్ ఉండాలా మనుషులు మెచ్చుకోవడానికి మనం చేయడానికి వీలై కదా చూడండి ఈ రోజు దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిందంటే అది ఆయనకు ఉప నావేం కాదు ఇక్కడ కదా అప్పుడు రహస్యబందు అప్పుడు రాహస్య మందు మళ్ళా నీకు మళ్ళా గుర్తు చేస్తును ఎక్కడనంట అప్పుడు రాసమందున్న రహస్యందు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చూడండి అప్పుడు రాసమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును నీకు నాకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉపవాసం ఉంటే రాహసం అంది ఉన్న మన తండ్రి రాహసం అంటే ఎక్కడ ఉన్నాడు మన మనుషులు ఉన్న మన తండ్రి మనకు ఉపవాసానికి ఫలితం ఇస్తారంట మనుషుల కోసం కాదు మనం చేయాల్సిన ఉపాసం కదా దేవుని కోసం ఎట్లా ఇతరుల కోసం అది మనుషులు కనిపి మనుషులు కనిపించేటట్టు కాదంట సీక్రెట్ అది సీక్రెట్ అని మొత్తం సీక్రెట్ గా పెట్టాలి మనం కదా కొంతమంది ఏ నేను ఉపాసం ఉన్నా ఉపాసం చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుంటూ అవుతారు చెప్తున్నారు కదా మా ముంగట ఒక బ్రదర్ ఉండి బ్యాచ్ లో ఒక బ్రదర్ ఉంటుండే ముందు ముందు వెళ్ళిపోతున్నాను నా ఏది అంటే ఏది పూర్తిగా రాద సదనికిరా పాడనికిరా అట్లే అంటే చూపించుకుంటాడు ఆయన మనుషులకి నేను వాడతా నేను వాడతాను చాలా ఎత్తుమని చెప్తాం ఆయనకి పాడనికి నా అంటే ఎందుకు అవుతాడు ముందుకు మనుషులు చూడడానికి అవుతారు ఆ చర్చలో ఉన్న పెద్ద ఇంత అసలు అట్లా ఉంటారు చెప్పండి అంతే నువ్వు నేను మన మందరము రాష్ట్రమందరం మన తండ్రి చూడడానికి మనం ప్రయత్నం చేయాలి కదా అదే మత్తై అదే అధ్యాయన్ ఎన్ని అదే మత్తై స్వార్థ అదే ఎనిమిది వచ్చిన చూసుకుందాం హృదయం చూడండి మన హృదయం ఎట్లా ఉండాలంటే శుద్ధిగా ఉండాలా సబ్బు పెట్టి బట్టలు ఎత్తుకు ఎట్లా ఉతుకుంటాం మనము సబ్బు పెట్టి మన బాడీని ఎట్లా కడుక్కుంటాము కదా ఎక్కడైనా మురికుంటే సబ్బు పెడితేనే పోతుంది మురికి మనీ మన హృదయంలో మురికుంటే ఎట్లా అది ఏ సబ్బు దానికి ఏ సబ్బు తెలుసా వాక్యమైన సబ్బే దేవుడు ఒక ఆ మనకి ఆ మురికిని తీసేస్తుంది ఎక్కడ పోయినా నీ మనసులో ఉన్న మురికి పోదు నీ నీ నీ మీద నా మీద ఉన్న పాపం పోనే పోదు అసలు ఇప్పటికీ తుడిచేది ఆయన్ని దాన్ని పొడగొట్టేది ఆయన్ని మన దగ్గర ఉన్న మురికిని పాప అని కోపాన్ని పతి ఆయన ముందు మనం తగ్గించుకొని అడ్జెస్ట్ ఆటోమేటిక్ తీసేస్తారు ఆయన చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మనతోటి మన హృదయం శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలా మన మనసులో ఏ భేదం ఉండొద్దు అందరినీ ఒకటి తీరు ప్రేమించాలా అందరికీ ఒకటి రెస్పెక్ట్ ఇవ్వాలా అందరితోటి ఒకటి తీరిగా మాట్లాడాలా కదా ఎవరి మీద కోపపడదు ఎవరిని తిట్టుకోదు ఎవరిని నయించుకోదు ఏం జరిగినా మనం మంచి కోసమే అనుకోవాలా ఒకవేళ నీకు మేలు జరిగినా ఒకవేళ నీకు కీడ్స్ జరిగినా మనం మంచి కోసమే అనుకోవాలా సపోజ్ ఇప్పుడు కొంతమంది నా తీర్పులు నీకు న్యాయం జరగలేదన్నారు కొంతమంది ఏమంటారు నీకు న్యాయం జరిగిందంటారు అక్కడ ఎవ్వరి మాట కాదు మనం దేని దగ్గర ఒప్పుకొని పోయినాం అక్కడ దేవుడే మనకి తీర్పిచ్చిండు కాబట్టి మనం సంతోషంగానే ఉండాలా దాని మంది మళ్ళీ మనకు డౌట్ రాల్లేదు అంటే ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది అని దేవుడు మనకు సెలవిస్తుంది కాబట్టి అన్ని మనం చక్కగా పెట్టుకుంటే మనకి ఎక్కడైనా మంచిది జరుగుతుంది మన మనుషులు మనం చక్కగా పెట్టుకుంటే మన దేవుడు మనం మన దగ్గర కరెక్ట్ మనం స్వీకరిస్తాయని లేదా మనకి ఎక్కడమైనా మంచిది జరుగుతుంది ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది మనకి ఏ పని చేస్తే ఆ దానికి ప్రతిఫలం ఇస్తా అంటున్నాను ఎట్లా చేస్తే అట్లా చదువు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుగురు చూడండి సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుగురు సమాధానం మనం మాట్లాడితే సమాధానం రావాల అవతలకి కోపం రావద్దు సమాధానం వచ్చేసి చాలా అరే ఈడు ఇంత కరెక్ట్ మాట్లాడుతుండే ఈయన ఇంత కరెక్ట్ మాట్లాడుతుండే కాబట్టి ఆటోమేటిక్ మన దగ్గర వాక్యం మన దగ్గర దేన్ని భయపక్తుంటే ఎదురులతో ఏం మాట్లాడుతున్నాము ఎదురులకి ఏం చెప్తున్నాం అనేది మనకు క్లియర్గా ఉంటాం మనం కదా ఎప్పుడు సమాధాన పడడానికి మనం సిద్ధంగా ఉండాలా అగ్రిమెంట్ చేసడానికి కాదు వాదించడానికి కాదు చలో చలో చలో అన్నట్టే ఉండాలి మనం నువ్వెంతా నువ్వెంత అన్నావు అనుకో నమ్ముకున్న మన దేవునికి మనం మర్యాదలు మర్యాద ఇయనట్టయిపోతుంది అక్కడ మన వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంట ఎప్పటికీ సమాధాన పడేటట్టే ఉండాలి మనం కదా పెద్ద మనుషులు ఏం చెప్పినంటే నేను ఏమనంటే మా తమ్మునికి ఇల్లు ఎంబడే కాల్ చేయాలని చెప్పినాను నేను ఎందుకంటే ఇల్లు నాకు వచ్చింది కాబట్టి కదా అన్న కూడా అన్న కూడా ఒక సలహా ఇచ్చిండు ఏమనంటే నీ చెయ్యి పై పైన ఉండాలంటే వదిలేసే వారు నెలలు కదా పెద్ద మనుషులు కూడా అది నీ చెయ్యి పై ఉండాలంటే ఒక ఆరు నెలలు మనకు టైం ఇచ్చేసాయి అన్నారు ఎంబడే కాల్చ అదే నేను అప్పుడే అనుకున్నాను ఆరు నిజమే కదా మరి నేను దేవుని నమ్ముకున్నప్పుడు దేవునికి ఇప్పుడు ఇట్లా ఒప్పుకోకపోతే తిరస్కరించినట్టయితే దేవుని ఒక మాటని నేను ఆరు నెలలు అని చెప్పేసి ఒప్పేసుకున్నామాట కదా మనం దేవిని క్రియలు ఎట్లా చూపిస్తామంటే మనం చేసే చేసే కార్యాల క్రియలు కనిపిస్తాయి అని అని ప్రేమ కనిపిస్తుంది తెలుసా ఎంబడే వెళ్ళిపోవాలి ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి అని ఫస్ట్ అన్నా నెక్స్ట్ అదే అప్పుడే కూడా మళ్ళా చాలా ఉండదని చెప్పేసి అన్నా కదా మనం చేసే పని ఉత్తరాలు ఎట్లా కనిపించాలంటే అరే దేనిపై చూపిస్తున్నానంటే లెక్కల తీసుకురావాలి ఇల్లు నాకు వచ్చింది కాబట్టి ఇమ్మడే వెళ్ళిపోవడం న్యాయం కాదు కదా నీ చెయ్యి పైన ఉండాలంటే ఒప్పేసుకోవాలా నీ చెయ్యి పని ఉండాలంటే వదిలేసావు ఆరు నెలలు ఇప్పటికే పదిహేను నెల పదిహేను నెలలు అయింది మనం బయటకు వచ్చి ఎప్పుడు ఏమవుతుంది ఒక ఐదు నెలలకు కంటే నిజమే కదా నేను నమ్ముకున్న దేవునికి మర్యాద ఏనంటైతే కఠినంగా ఉంటే నేను మూర్ఖంగా ప్రయోగిస్తా చెప్పేసి నేను దానికి ఒప్పేసుకున్నా అదే కదా నీవు ఎప్పుడు సంవాధాన పట్టేట్టే ఉండాలా అది కాదు కూడదంటే కొట్లాడ పెదగైపోతే మళ్ళీ పంచది వాయిదా పడుతుంది మళ్ళా పెద్ద మనుషులు రారు మళ్ళీ అంత దాన్ని రివర్స్ రివర్స్ అయిపోతుంది మంచిది అప్పుడే క్లియర్ అయిపోయింది నేను ఒప్పేసుకున్నందుకు సమాధానం సమాధానం ఎప్పుడు పోయినా సమాధానం ఉండాలి మనకి ఎక్కడ మన సేవలు కానీ మన పనికాల కానీ మన ముఖ్యంగా కుటుంబంలో సమాధానం లేకపోతే మనం సేవ చేయలేము అసలు కదా అందుకే సమాధానం సమాధానం అని ఇక్కడ చూపిస్తుంది మనకి సమాధానం పడాలంట సమాధానం పడితే వారు ధన్యులు అంటుంటాయి ఆయన వాళ్ళు ఎవరి కుమారులు దేవిని కుమారులు కదా ఈ యొక్క బిరుదు మనకు రావాలంటే ఇక్కడ మనం సమాధానంతో ఉండాలి మనం పదకొండు చదువుతము నా నిమిత్తము జనల మెమ్మను పలుకున్నప్పుడు చూడండి మన మీద ఎవరిని నేరాలు మోపినా ఎవరిని మనం తిట్టినా వాళ్ళకి మనం జవాబిస్తున్నాము వాళ్ళకి రియాక్షన్ అవుతున్నాము అనేది మనం మన దాని మీద మన సేవ ఆధారపడి ఉంటది చూడండి వాళ్ళకి ఏం పలుకుందంట మనం మనం ఇది ఎవరైనా నేరం పోపినా నిందం పోపినా మనల్ని ఎవరైనా తిట్టినా ఎవరైనా కొట్టినా ఏం చేయాలా సమాధాన పడాలా సమాధాన పడాలా సమాధానం లేకపోతే మనం ఏం చేయలేం దేవి దేవరికి కానీ మనకు సమాధానం రావాలంటే మనం సమాధానంతో ఉంటేనే సమాధానం మనకు వస్తుంది జవాబు వస్తుంది మనకి కదా మనతో ఇక్కడ మరి గుర్తు చేస్తూ ఉండే మనకి దేవుడు చదువు మీరు మీరు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు నిస్సారం అయితే చూడండి అదే మత స్వార్థం ఏదైతే పదమూడు వచ్చిన లేమంటుండు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంట ఎవరు ఉప్పు అయి ఎట్లా ఉన్నామంట లోకానికి ఉప్పు మాదిరిగా ఉన్నామంట ఉప్పు వేయకపోతే టేస్ట్ రాదంటారు కదా మరి మనం మాట్లాడే మాటకి ఎవరన్నా అరే మంచిగా మాట్లాడుతున్నాం అరే మంచిగా అంటున్నాం మనకి ఎవరైనా మనం తెచ్చుకుంటారా మెచ్చుకోవాలా మెచ్చుకుంట మనం చేసుకోవాలి అనేది కూడా వాక్యం తెలివిస్తుంది మనం ఎట్లున్నామంట నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ ఎట్లుందంట ప్రతి ఒక్క సేవకులు కదా నమ్ముకున్న ప్రతి ఒక్క సేవకులు ఎట్లున్న లోకానికి ఉప్పులాగా ఉన్నారట మరి ఎవరైనా ఇట్లా పనిచేస్తువు ఉప్పులాగా కొన్ని కొన్ని వీడియోలు వస్తాయి ఎంత భయంకరంగా ఉన్నాయంట అవి అవి ఏమంటారు చూడనికైనా కూడా అంత నీ అమ్మాయి ఇట్లా ఎవరు అసలు పెడుతున్నారు అని చెప్పేసి అట్లా అనిపిస్తుంటుంది వ్యతిరేకంగా వ్యతిరేకంగా అది ఎవరి మిస్టర్ దేవుని నమ్ముకున్న బిడ్డల మిష్టక లేకపోతే పక్క వాళ్ళ ఇష్టక అర్థం కాదండి కానీ ఇక్కడ వాక్యం సలు ఇస్తుంది ఏమనంటే మీరు లోకంలోకి ఒప్పై మరి ఈ ఇక్కడ ఈ మనుషులు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్న నమ్ముకున్న బిడ్డలంతా మనం కానీ మన అందరం ఎట్లా ఉన్నాం అనేది మనమే పరీక్షించుకోవాలి మనల్ని మనమే సరి చేసుకోవాలి కదా లోప లోపల ఉన్న మురికి పోవాలంటే ఈ యొక్క సబ్ సబ్బు లోపల ఉంటేనే ఆ మురికి పోతుంది ఈ యొక్క వాక్యం మన దగ్గర ఉంటేనే మురికి పోతుంది అది తూర్చే దేవుడు ఆయన ఒక్కవే తప్ప ఎక్కడ నీ మురికి పోదు నీ కోపం పోదు నీ పాపం మోదు నా పాపం మోదు మన సేవ మొత్తము మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటది కదా ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారం పొందును చూడండి ఉప్పు ఎక్కువైందనుకో దాన్ని అది ఏం ఏం అది బోదంట కదా ఎగ్జాంపుల్ చూడం ఎంత ఎగ్జాంపుల్ చెప్తుంది ఇక్కడ ఎక్కువ అయితే ఏం పనికిరాదంటున్నాయన ఎంత కావాలి అంతనే ఎంత లిమిట్ లో ఉండాలి లిమిట్ లో ఉండాలా కదా మనుషుల చేత త్రొక్కబడు పనికిరాడు పద్నాలుగు పట్టణం చూడండి లోకమునకు మనం ఎట్లా వెలుగై ఉన్నామంట వెలుగు ఒకటి మనము పెట్టుకున్నాక మనం వెలుగు నెత్తిమీద పెట్టుకున్నాం పెట్టుకున్నాక మళ్ళా మనము ఆ వెలుగును దాచిపెట్టినామనుకో అది దేనికి ఉపయోగం చెప్పండి ఏదైనా కానీ అవసరపడుతుందా దీనికైనా పనికి వస్తుందా ఇక్కడ మరి మనకి దేవుడు సెలవిస్తుండే వాటిని కదా మీరు లోకమునికి వెలుగ విన్నారు కదా కొండ మీద ఉన్న పట్టణమునకు మరుగు చేయనేరదంట కొండ మీద ఉన్న పట్టణము మరుగు దాయ దయపడుతుందా దయపడది కనిపిస్తుంది అది క్లియర్ గా కనిపిస్తుంది మరి ఉండనేరదంట అంటే దాచిపెట్టబడ దాచ దాచిపెట్టడానికి వీలే కాదు అసలు అది అట్లా మనమందరము ఎట్లా మనము కొండ మీద ఒక పట్టణంలాగా ఉండమనం అందరి కనిపించాలా మనం ఎట్లా వాక్యం పూర్వకంగా దేవుని యొక్క ప్రేమ పూర్వకంగా సమాధానంతో కోపం లేకుండా మన దగ్గర తొందరపాటు లేకుండా ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినకుండా నువ్వెంత నువ్వెంత అని మనము వాదించుకుంటూ అనుకో ఆ కుండ మీదున్న పట్టణం ఏమవుతుంది మరుగై ఉంటుంది అది అయితే దాయపడుతుంది అది మనమందరం కుండ మీదున్న ఒక పట్టణం ఉన్నాం నడిచే ఒక ప్రతి ఒక్కరు దేవుని అనుసరించి నడిచేటోళ్ళందరూ కొండ మీదున్న పట్టణం లాగా ఉన్నారంట వాళ్ళు ఎప్పటికట్టలో ఉండాలా అందరికి కనిపించడానికి ఉండాలా అందరికీ వెలుగు చూపియాలా ఫస్ట్ అఫ్ వాళ్ళు వెలుగు చూపించాలా కదా మనుషులు మనుషులు మనుషులు దీపం వెలిగించి అలలియ మనుషులు దీపం వెలిగించి కొంచెం పెట్టరు కానీ కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకైతే చూడండి మనుషులందరూ ఏం చేస్తారు దీపం వెలిగించి ఎక్కడ పెడతారంట ఒక హైట్ లో పెడతారు ఎందుకు అందరికి వెలిగే అందరికి కనిపే చీకటి ఉంటే పోతుంది ఒక వెలుగు వస్తే కదా ఈ యొక్క వెలుగు అని వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు ఈ వెలుగనే ఒక సత్యం మన దగ్గర ఉన్నప్పుడు ఈ ఒక సృష్టికర్త మన దగ్గర ఉన్నప్పుడు మనమేం చేస్తున్నాం ఎవరికైనా వెలిగిస్తున్నామా ఎవరికైనా దారి చూపిస్తున్నామా చిలో ఎవరికైనా ఎవరికైనా మోసం చేసినామా చూసు మనలో మనమే పరీక్షించుకోవాలి అంటారు కదా గలదీలు ఉంటుంది వాక్యము నేను నువ్వే సరి చేసుకోవాలంట నీకు నువ్వే ప్రతిఫలం తీసుకోవాలంట నీకు నువ్వే ఏమున్నా నువ్వే నిన్ను సరి చేసుకోవాలంట తెలుసా ఎవరి నీ ప్రతిఫలం వాడే పొందనంట వాని వాడి ఇప్పుడు నేను చేసే పనికి నాకే ప్రతిఫలం వస్తుంది నన్ను నేనే సరి చేసుకోవాలి కదా దేవుని దగ్గర నన్ను నేనే సరి చేసుకొని దేవుని దగ్గర వెతుకుంటే దేవుడు ఏం మాట్లాడుతుండో నాకు అర్థమవుతుంది నేను వెతకకుండా ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది అడుగుతా పోయినా అనుకో ఎక్కడికైతే దేవుడు ఆడేటట్టే అయిపోతుంది వెతికేటట్టే అది వెతికితే కదా మనకు తెలిసేది అక్కడ అక్కడ ఏదో ఎక్కడుంది వాక్యం ఏమని దేవుడు ఏమని మాట్లాడుతుండే దేవుడు అనేది మనకు అర్థమవుతుంది చూడండి దీపం వెలిగించి ఎక్కడ పెడతాం ఒక అట్లే పెడతాం అది అందరికి వెలిగేయడానికే అట్లానే మన దగ్గర వాక్యం ఉన్నప్పుడు ఎవరికి ఎవరికి వెలిగిస్తున్నాం ఎవరి ఎవరికి దారి చూపిస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలా మన ప్రవర్తన మన మాట మన తీరు కదా మన యొక్క తొందర పాటు నువ్వెంత నేనెంత వాళ్ళెంత వీళ్ళెంత అనేటి ఈ యొక్క బుద్ధి అన్నీ మనం తీసేసి ఇంకా వెలుగులాగా మనం ఉండాల అందరికీ కదా దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ వెలుగు ఇచ్చేటట్టుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాల ఎవరైతే చేస్తూ లేరో వాళ్ళు చేయడానికి మనం ప్రార్థన చేయాలి కదా వెలుగు ఏడికి మనం దేవుడి ఇక్కడ మనల్ని ఏర్పరచుకుని కానీ వెలుగు మనం నింపుకొని ఎక్కడో దాచుకోవడానికి కాదు ఎప్పుడో ఒకప్పుడు ఈ వెలుగు బయట వచ్చేసి రావాల్సిందే అని అంటున్నాయన్న ఇరవై నాలుగు చదువు బలి బీఠముటే బలిపీటం ఎదుట విడిచిపెట్టి మొదట వెళ్ళి మొదట వెళ్ళి సమాధానము అలా చూడండి ఇక్కడ మను బలి అర్పించేదంట వదిలేసంట ఏం అంట తెలుసా మొదట నీవు వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడుము అంటున్నా ఆయన సహోదరుడు బయట అందరూ కదా ఇప్పుడు నేను ఇంట్లో ఇప్పుడు వాడు పంచాతం సమాధాన పడ్డా కాబట్టి నాకు పంచాత క్లియర్ అయిపోయింది ఇందాక చెప్పింది నేను ఓ టైం ఇవ్వకపోతే నేను సమాధానం ఉండకపోతున్నాను మనం సమాధాన పడ్డాం కాబట్టి పంచాత క్లియర్ అయిపోయింది ఇప్పుడు నా జాగ్రత్తగా నాకు వచ్చేసింది ఎవ్వరికీ అసరా ఏమంట ఎవరికి మనుషుల భేదం లేకుండా క్లియర్ అయిపోయింది జాగ్రత్త కదా మనం సమాధానం పడేటట్టే మనం ప్రయత్నం చేసినాం అనుకో అట్లే మనకు ప్రతిఫలం వస్తుంది చూడండి ఇక్కడ ఏమంటుండో నీ యొక్క బలి వదిలేసి ఏ పై ఫస్ట్ వెళ్ళి మనము సమాధాన పడడానికి ప్రయత్నమే చేయాలంట చూడండి బలి బలిగా ఆయనకు ఇష్టం లేదు సమాధాన పడి ఉండడమే ఇష్టం ఆయనకి బలి ఆపేసి నువ్వు వెళ్ళి ఫస్ట్ నువ్వెళ్ళి ఎవరెవరికైతే గొడవడ్డవో ఎవరెవరైతే అసహించుకుంటున్నావో ఎవరెవరైతే గిట్లా గిట్లా గిట్లా గీళ్ళు గిట్లా అని చెప్తున్నావో వాళ్ళతో అందరితో సమాధాన పడు అంటున్నా ఆయన అదే ఈ మనిషి ఇట్లా మాట్లాడతాడు ఈ సిస్టర్ ఇట్లా మాట్లాడుతుంది ఈ బ్రదర్ ఇట్లా మాట్లాడతాడు చెప్పకు పోయి సమాధాన పడు ఫస్ట్ నీ సహోదరులతోటి కానీ నీ పక్కనతోటి కానీ నీ అక్కలంలో కానీ అందరూ మన సోదరులే కదా ఫస్ట్ సోదరులతో సమాధానం పడితే ఏమవుతుందంట అటు తర్వాత వచ్చి చూడండి అటు తర్వాత వచ్చి నీ అర్పిస్తే ఏం చేశారు అప్పుడు అవి స్వీకరిస్తారు సమాధాన పడి నువ్వు అర్పించ నువ్వు చేసే ఒక ప్రార్థన సమాధాన పడ్డాక నువ్వు చేసే ప్రార్థన కానీ నువ్వు చేసే ఒక సేవ కానీ నువ్వు చదివే వాక్యం కానీ చెప్పే వాక్యం కానీ ఆయన స్వీకరిస్తేటప్పుడు దానికి జవాబు ఇస్తాడు ఆయన ఇక్కడ సమాధాన సమాధానం చెప్పకుండా ఎవరికి ఎంత ఎవరికి వాళ్ళంత వీళ్ళంత అన్నాక మనకి సమాధానం రాదు మనం ప్రతిఫలం పొందుకోలేము అట్లా కూడా చెప్తుంది కదా ఎవరు ఎట్లా పనిచేసే వాళ్ళకి ఎట్లా క్రియలకు వాళ్ళకి ప్రతిఫలం మిస్ అంటున్నాయన ఎవరికి ఎవరికి పని తగ్గట్టు వాళ్ళకి జీతం మిస్ అంటున్నాయన కదా మనకి ఏం జీతం కావాలంటే ఆయన దగ్గర ఉండే ఉపనేమనం కావాలా ఈ లోకం మీద వచ్చే జీతం మన ఖర్చులకు వెళ్ళిపోతుంది అదికి వెళ్ళిపోతుంది కదా ఆయన దగ్గర వచ్చే బహుమానము ఆయన దగ్గర జీతము ఎట్లుండదు అనే అది శాశ్వతకరమ తృప్తిగానే ఉండేటట్టు చేస్తుంది కదా చదువు ఇరవై ఐదు జీతం నీ ప్రతిపాదితం నీవును త్రోవల ఉండగానే త్వరగా సమాధానము చూడండి నువ్వు నువ్వు పక్కన ఓతుటేది ఇప్పుడు సపోజ్ నీతో ఎవరి ధర గొడవ వాడడం అనుకో ఏం చేయాలంట ఎమ్మడే సమాధానం పడాలంట సమాధానం పడితే ఏమవుతుందంటే కోపం తగ్గిపోతుంది తెలుసా మస్సు కొన్ని లైవ్ లో చూసినాము కోపం తగ్గిపోతుంది ఎమ్మడే సారీ అని చెప్పేసాం అనుకో నాదే తప్ప అని చెప్పేసాం అనుకో ఏమైతే తగ్గడం అరే కదా ఈయనని చెప్పేసి ఇంకా పగ పెంచుకోడాయన ఇంకా మనం ఈద ఎందుకు మన దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి మనమేమో క్షమాపణ చెప్పేసేయాల ఏమవుతుంది అప్పుడు మనల్ని దేవుడు క్షమిస్తాడు ఆయన ఎదుట క్షమిస్తే ఫస్ట్ ఏం చేస్తారంట మన పాపాల్ క్షమిస్తారంట అది ఎవడైనా ఏమైనా పాపాలు ఏమైనా తప్పులు ఏమైనా చేసి ఉంటాయి చేయవల చేయకపోతే ఇంకా మంచిదే అది కదా చూడండి ఇక్కడ లేని లేని అడలా ఒకవేళ ఒకవేళ నీ ప్రతివాది నీ ప్రతివాది నిన్ను నిన్ను న్యాయధిపతికి అప్పగించును న్యాయధిపతి న్యాయాధిపతి నిన్ను బనరవుతుకు అప్పగించును అంతటా నీవు చిరసాలలో వేయబడదు చూడండి ఇక్కడ దాకా మనం రాణించుకోవద్దు తీర్పు దాకా మనం రాణించుకోవద్దు సమాధాన కదా మనం ఈ ఇదురు రోజులతో సమాధానంతో ఉండలేకపోతే ఏమవుతుందంట తీర్పులో ఉంటామంట చెరసాలలో ఉంటామంట మనకు చెరసాలలు ఇష్టం ఉండదు తీర్పులో ఉండడానికి మనం అసలు ఇష్టం ఉండదు ఏం చేయాలి మనం సమాధాన పడితే ఇవన్నీ మనకు రావు ఏం చేస్తున్నాడు దేవుడు నీకు జవాబిస్తాడు నీ అర్పణ స్వీకరిస్తాడు నీకు ఏం కావాలి మనకి ఇష్ట అంటున్నాను కదా మతైసు వార్త ఏడో అధ్యాయం మూడు నాలుగు చూసుకుందాం తర్వాత వేరే కంటిలోను చూ చూడండి ఎప్పుడు కానీ మనం మనం చేసేదే కనిపించాలా మనకి ఎదుటి రోజు చేసేది మనకి ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళెంత ఇక వీళ్ళకి ఇట్లా చేస్తురు ఇక అనేదే కనిపిస్తుంది తప్ప అరే ఆయన తెలుగు చేస్తుండేమో పోయి ఏమన్నా తప్పు చేస్తుండేమో పోయి సరి చేద్దాము అని ఎవరు అనుకోరు తెలుసా ఏ ఆయనకి అన్ని తెలిసే చేస్తున్నాడులే ఆయనకి అంత తెలుసులే అట్లా ఇట్లా కొంచెం కొంతమంది ఎట్లుంటారు అంటే డిఫరెంట్ ఉంటారు కొంతమంది అంటే తెలియక చేస్తున్నేమో ఆయన చెప్దాం సరి ఏదో అని ఎవ్వరికి బాగా అయిందిలే అని కొందాలనుకుంటారు తెలిసే చేస్తుండే ఆయన కొందాలనుకుంటారు కదా మనల్ని మనమే చూసుకోవాలా ఫస్ట్ పక్కోని కాదు చూడాల్సింది ఎదుటి వాళ్ళు ఇట్లా చేస్తారు ఎదుటిలో ఏం తప్పు మాట్లాడుతున్నారు పక్కోళ్ళు ఏం తప్పు మాట్లాడతారు కాదు మనం ఏం తప్పు మాట్లాడుతున్నాము మనం ఏం తప్పు చేస్తున్నాము మన సోదరుని తోటి మన పోయే మన పక్కన మన పలు మన పక్కలో తోటి మన తువనలు వచ్చే తోటి సమాధానం ఉన్నమా మన ఇంట్లో సమాధానం ఉన్నమా మన సోదరులతో మన సమాధానం ఉన్నమా మన లోకొర సమాధానం ఉన్నమా సమాధానం లేకపోతే మనం సేవ చేయలేం సమాధానం తోటి మన వాక్యం ఎవరైనా ఇంటారు మన బోధకి ఎవరైనా వస్తారు ఆయన ఒళ్ళుతోడు వాడి వాడి కోపం ఎక్కువ ఏం వాక్యం చెప్తాడో ఏం మాట ఏం ప్రారంభ చేస్తారో అంటారు అదే నువ్వు ప్రేమతోటి మాట్లాడు ప్రేమతోటి చూడు ఎంత ఎట్లా వస్తారో మన దగ్గరికి దేవుడు అందరినీ ప్రేమించింది కాబట్టి ఆయన మీద గుంపులు గుంపులు వచ్చేసింది మనుషులు ఆయన దగ్గరికి ఆయన వాక్యం విననీకి ఆయనతోటి స్వస్థత పొందనీకే ఎందుకు ఆయన అందరికీ సమాధానంతో మాట్లాడింది కాబట్టి అందరికీ సమాధానంతో చెప్పింది కాబట్టి కదా అలాంటి ప్రేమ నువ్వు నేను పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఎదుటిలో తోటి మనం ప్రయత్నం చేయాలా కదా ఆయన ఇంబడి ఆయన సేవ చేసుకుంటా ఇవన్నీ మనం పొందుకోలేం అనుకో ఏమవుతుంది వ్యతిరేకంగా వందల మంది వేల మంది ఆయన మీద పడ్డాదని కూడా వచ్చిన వాళ్ళందరికీ ఆయన సమాధానం ఇచ్చేపోయిండు సమాధానం పరిచేపోయిండు ఆయన ఎవరే ఎవరికి ఏం కావాలో చేసేపోయింది కానీ నాకు టైం లేదు అని అంటే ఎప్పుడు చెప్పలేడు ఆయన ఎప్పుడు తిన్నడో ఏం చేసిండో ఎట్లా అంటే అసలు తినడం కూడా లేదు ఆయన ఉన్న రోజులు ఇక్కడ అసలుంటి దేవుడు మన దగ్గర ఉన్నాక కదా అంత కఠినమైన మనం పనిచేసలేం కానీ జస్ట్ పక్వని క్షమించేటట్టు మన ఎదుట మీద ప్రేమ ఎవరైనా నష్టాలు పాపం కష్టం వచ్చిందట బ్రదర్ కి పాపం కష్టం వచ్చిందట సిస్టర్ కి వాళ్ళ కోసం ప్రాణం చేద్దాం వాళ్ళ కోసం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనేది డిస్కస్ తప్ప వాళ్ళకి అవసరం వాళ్ళకి తెలిసలే అన్ని అట్లా చేస్తారులే ఇట్లా ఎప్పుడు కానీ వాళ్ళకి తప్పు మనకు కనిపించడానికి వీల్లేదు మనకేమో ఒకవేళ కనిపిస్తే మనమే ప్రాణం చేసుకోవాలి తప్ప తప్పు మాట్లాడడానికి వీల్లేదు ఎదుటి కోసం ఏమి మన మనది మనం తప్పి మనం ఉంటే చూసుకోవాలా లేకపోతే ఇంకా మంచిది దేవునికి వందనాలు తప్పు లేకపోతే తప్పు లేకపోతే ఉంటే మనల్ని మనమే సరి నీ కంటిలో దూలం ఉండగా చూడండి మన మన దగ్గర మనం కోపం పెట్టుకొని తొందరపాటు పెట్టుకొని తప్పులు పెట్టుకొని మనం పక్కలే తప్పు చేసినా నువ్వు ఇట్లా ఆ తప్పులు నువ్వు చేయకంటే ఏమన్నా న్యాయం అంటుండే ఇక్కడ దానికి ఏమన్నా అర్థం ఉందా ఆయన మనల్ని మనం సరి చేసుకోకుండా మనల్ని మనం జాగ్రత్త చూసుకోకుండా మా కోడిగా ఆ బ్రదర్ ఇట్లా వేస్తున్నాడు ఆ సిస్టర్ ఇట్లా వేస్తుంది అని చెప్పడమేమో న్యాయమా అంటున్నా ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నావు చూడండి ఇది చదువు పాస్ అవుతావు లేకపోతే ఫెయిల్ అవుతావు అన్నట్టు క్లియర్గా చెప్తున్నాయన మనకి ఫస్ట్ ఇవ్వడమేమి ఇష్టం మనకి ఇది చదివి దీని ప్రకారం నడిస్తే మనం పాస్ అవుతాం అనేది క్లియర్గా చెప్తున్నాయన చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది ఒక ముచ్చట చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది ఒక మాట చూడండి నీ కంటిలో ఉన్న దూలం ఉండగా నీవు నీ సోదరుని కంటి ఎట్లా ఆయన తప్పు ఎట్లా ఆయన తప్పు నువ్వు ఎట్లా పట్టుకుంటావు నీ తప్పు నీ లెక్కలు నీ ప్రవర్తన నువ్వి చూసుకో ఫస్ట్ అంటున్నాయన నన్ను నేనే సరి నన్ను నేనే సరి ఇక్కడ ఈ వాక్యం చెప్తున్నాను కాబట్టి నేనేం చేయాలా నన్ను నేను ఫస్ట్ నేను చూసుకోవాలా ఏమన్నా ఎవరికైనా నేను ఏమన్నా నా అక్కన పక్కనతో సమాధానం లేనా చలో మా తమ్మితో నేను సమాధానం లేనా నేను చూసుకోవాలంట ఫస్ట్ చెప్తున్నాను కదా నేను సమాధాన పడ్డా కాబట్టి నాకు పంచాయతీ క్లియర్ అయిపోయింది పదిహేను నెలలు మస్తు బావడం తెలుసా మేము నేను ప్రియాంక ఎట్లా అని మాకు నిద్రనే వాట్లేదు అసలు పంచదు ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎప్పుడు క్లియర్ అవుతుందో అని సొంత ఇల్లు పెట్టుకొని సొంత జాగాలు పెట్టుకొని కిరైకుంటే ఇంత ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా మళ్ళీ పక్క పక్కకి ఏదో సిటీలో ఏదో దూరం ముందర ఇల్లు ఒక మూడు నాలుగు వందల దూరం ముందర ఇల్లు అనంటే కాదు పక్క పక్కకి మళ్ళా ఫస్ట్ బాధ ఆ బాధ మనం దేవుని చెప్పుకున్నాం కాబట్టి దేవుడు మనకు జవాబు ఇచ్చిండు విజయం ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనమే సరి చేసుకోవాలి ఎంత తెలిసింది సరే మనకి తెలిసినాక అప్పుడు ప్రిపేర్ చేయాలి ఆ వేరే వాళ్ళకి కదా దేవుడితో మనతో మాట్లాడుతుంది మనల్ని మనమేసారి తీసుకోమంటున్నాయన అనే మాటలు మనతో మాట్లాడుతున్నాయి మరి మహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూసుకుందాము కాగా మీ పాపంలోనే ఉండి మీరు పాపంలోనే ఉండి మీరు చనిపోదురని చనిపోదురని మీతో చెప్పింది నేను ఆయన మీరు విశ్వసించిన ఎడలా మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదరేని వారితో చెప్పాను కాబట్టి కాబట్టి వారు నీ వివరవని ఆయన అడుగగా ఏసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటునో వాడని ఉపయోగం చదువు కాబట్టి కాబట్టి ఏసు కాబట్టి ఏసు తనను నమ్మిన యూదులతో తను నమ్మిన యూదులతో మీరు మీరు నా వాసనందు కాబట్టి యుధులతో మాట్లాడుతుంది ఇక్కడ ప్రభున్నారు కదా ఏమైనా మాట్లాడుతున్నా కాబట్టి తను నమ్మిన యుధులతో మీరు నాకి ఫోన్ చేసి మీరు నాకు నా మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకులైండి చూడండి అదే విహాన్ స్వర్తన ఎనిమిది అద్దెం ముప్పై ఒకటిలో ఆయన ఆయన వాక్యం ముందు అని కూడా మా గుర్తు చేస్తుండేమనుకుంటారు కాబట్టి యేసు తను నమ్మిన శుశులతో తను నమ్మిన యదులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు సుచులై ఉండి సత్యములు గ్రహించి సత్యములు చూడండి ఇక్కడ ఆయనతోటి మనం ఉంటే ఏం చేస్తామంట సత్యాన్ని గ్రహిస్తామంటే సుషులుగా మనం కావాలనుకుంటే కదా ఏం చేయాలంట మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యాన్ని గ్రహించాలా మనం అప్పుడైనా సుషులుగా మనం కదా లేకపోతే దాన్ని సుషులం కావాలంటే ఎట్లా వాక్యాలు పాటిస్తున్నాయి కదా ఏడు మనం లేకపోతే మనం గాలేము ఆయనకు ఒక ఆయనకు సంబంధించిన మనం ఒక ఆయన బిడ్డలాగా మనం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఏమేమి అవసరం ఆయనకి ఏమేమి సంబంధించినవి ఉన్నాయో మనం పట్టుకొని నడుస్తేనే అప్పుడు మనకు ఒక సపోజ్ ఇప్పుడు నాకు ఆస్తి కావాలంటే ఏం కాలేను మా తండ్రి మాట నేను చెప్పాల నేను పలానాయన కొడుకుని ఇది నాది అది నాదని చెప్పేసి కదా నువ్వు ఆయన ఆయన గుణగాలను మనకి రావాలంటే మన సేవకు ఫలించాలంటే మన ప్రార్థ మన ప్రార్థనకి పత్తి రావాలి ఏం చేయాలా అనే వాక్యం పట్టుకొని మనం నడవాలంట కదా శిష్యుల ఉండాలంటే ఏం చేయాలంటే సత్యం గ్రహించాలంట ఫస్ట్ అనే శిష్యుల ఉండాలంటే సత్యం గ్రహించి పట్టుకొని నడవాలంట కదా మీరు అబ్రాహాం సంతానం అని నాకు తెలియను అయినను మీలో నన్ను చంపారు చూడండి వాక్యం మన దగ్గర లేకపోతే ఎదుట మనకు ఏమంటారు ఏమంటారు చంపడేటే కనిపిస్తుంది ఇది చంపడం అంటే ఏంటంటే కోపం ఇది ఒక రకమైన కోపం తెలుసా వాక్యం లేకపోతే కోపమే కనిపిస్తుంది వాక్యం దగ్గర ఉంటే పత్తి కలు సమాధానం మనం సమాధానం సమాధానం సమాధానం కదా మనము అబ్రాహం సంతానం అయితే ఏం చేయాలంట మనము కోపాన్ని తీసేయాలంట వాక్యాన్ని మనం మనసులో పెట్టుకొని ఎదుటతో ఏం మాట్లాడుతున్నాము ఎదురులతో సమాధానం వచ్చినట్టు మాట్లాడుతున్నామా ఎదురునికి కోప వచ్చినట్టు మాట్లాడుతున్నామా అనేది మనం గ్రహించుకోవాలి తెలుసా దేవుడు మనతో సెలవిస్తుంది ఇక్కడ కదా వాక్యం పట్టుకొని నడిస్తే మనకి ఒక ప్రతిఫలం ఇస్తా అంటున్నాయన వెలిగిసేవాడి వెలిగింపబడ్డ దీపం ఎక్కడ ఉండాలంట ఒక హైట్ లో ఉంటే వెలిగి ఈ వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు మనము ఇతరులకు వెలుగులాగానే ఉండాల సమాధాన పడే ఉండాల మనం సమాన పడతా ఉంటే మనకి ఏం చేస్తారు దేవుడు జవాబు ఇస్తా ఉంటాడు మనకు విడుదల ఇస్తూ ఉంటాడు విజయాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి వాక్యం పట్టుకొని నడవడం చాలా అవసరం ఆయన మనకు ఇచ్చిన ఒక సమయాన్ని అవకాశాలు మనం వినియోగించుకుని నడుచుకోవాలా ముఖ్యంగా దేవుని అనుసరించి నడిస్తే మనకి ఏమి కావాలి నీకు నాకు ఏం అవసరం ఉన్నాయో ఏం అక్కర్లు ఆయన తీరుస్తా అంటున్నా కాబట్టి దేవునికి మైమకలుగాక ఈ యొక్క వాక్యం దేవుడు తీర్చున్నాక ప్రారంభ చేసుకుందాం సోతోంది ఇవా గొప్పదేను కొందలా చేస్తుందని నేను మేము వాక్యంతో మాట్లాడిన ఇష్టవా మీరే మాకు సాయాన్ని వచ్చేసి వీళ్ళు లైక్ వాక్యాలు మీరు పాటించి నడుచుకోవాల్సిపోవా మీరే మాకు సాయాన్ని వచ్చేసి వీళ్ళు లైక్ చేయండి ఇసుకోవా గొప్పదేను కొంత నెల చేస్తుందని హండ్రెడ్ మనుషులు మీరు ఆధారపడడానికి వీళ్ళే తీసుకోవా నేను బట్టుకొని చేసుకొని నడవాలి మీరే మాకు సాయాన్ని వచ్చేసి వీళ్ళు లైక్ చేయండి నీ నామానికి మేమకరంగా మేము జీవించు ఇతరులతో మీరు సమాధాన మీరే మాకు సాయం వచ్చేసి విడుదల దాని ఏస్తున్నారు వర్షం పని అమ్మేన్ మన ప్రభే నేసుకి స్కూప వర్షిద్ధాత నడి పింపు మనందరికీ సదాకాలం తోడైన్